శ్రీ గురుగ్రో నమ స్మృతి స్మృతి ఆలయం కరుణాయం నమాగవత్పాదశంకరంకరం ఉత్రమంతం స్థితం భుజ్ఞానం వాణాన్వితం త్రిమూా నా పశ్యి పశ్చి జ్ఞాన చక్షుష శ్లోకం అయిపోయింది గీత భాష్యం కూడా అయిపోయింది తర్వాత శ్లోకం చెప్పాలి తర్వాత శ్లోకం భాష్యం ఆఖరి వాక్యం మిగిలిందా సో పదో శ్లోకం ఆఖరి వాక్యం భాష్యం చెప్పాలి పదోకొండ గతంతో యోగి పశ్యంత్యావస్థితం ఎతంతోప్యకృతాత్నం పశ్యంతచేత ఇది చాలా గొప్ప శ్లోకము आत्मने अवस्थितं అవస్థితం ఎనం పశ్య పరమాత్మను యోగులు దర్శిస్తారు యోగులు అంటే జ్ఞానంలో అర్థం ఆత్మానాత్మ వివేక జ్ఞానము గలవారు ఏకాగ్రమైన చిత్తము గలవారు వారికి యోగులు అనుకోరు శంకరుడు చెప్తారు యోగులు అనగానే మీరు ఏదో యోగాసనాలు అదే అనుకోకూడదు యోగాసనాలు సహజ యోగాసనాలు ఇట్ ఈజ్ అ యూస్ఫుల్ థింగ్ దేహాన్ని ఆరోగ్యంగా అడ్డు పెట్టేది యోగాసనాలు ప్రాణాయామము ప్రత్యాహారముత్యాన్ని మనస్సుని ఆరోగ్యంగా పెట్టుకుందుకు ఉపయోగపడతాయి ఆ తర్వాత పై మాట ఆత్మజ్ఞానము అప్పుడు యోగి నహంగా ఆసనాలు వేస్తాడని అలాంటి అనుకోకూడదు ఇక్కడ జ్ఞాన మార్గంలో ఉన్నవారు యోగులు వాళ్ళు ఈ పరమాత్మను చూస్తారు ఎంతః ప్రయత్నం చేసి ప్రయత్నము అంటే ఆ ధ్యాన మార్గంలో ఆ పరమాత్మను చూస్తారు ఆ ప్రయత్నంలో శంకరుడు చెప్తాను సో ప్రయత్నం అంటున్నారు ఆయన ప్రయత్నం ఆయన చెప్పట్లేదు నేనే చెప్పాలి చెప్తాను సో ప్రయత్నం చేసి ఆ యోగులు ఆ పరమాత్మను దర్శిస్తారు ఎక్కడ దర్శిస్తారు ఆత్మనే అవస్థితం తమ స్వరూపం ఉందే పరమాత్మని దర్శిస్తారు ఇది ఒక ఈ ఇష్యూని మీరు రిజాల్వ్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు రిజాల్వ్ చేసుకోవాలి ఇప్పుడు మామూలుగా కర్మకాండ మీరు చూసుకున్నట్లయితే అక్కడ సందర్భం ఎలా ఉంటుందంటే అనేక దేవతలు ఉంటారు కర్మకాండ అంటే అలా ఉంటారు మీరు చూసుకోండి మీరు సత్యనారాయణ వ్రతం చేసుకున్నారనుకోండి ఎప్పుడైనా మనసు పెట్టి సత్యనారాయణ వ్రతం చేశారా అయితే పురోహితుడు ఆయన బాగు ఆయన బాగుంటాడు ఆయన చెప్పినట్టు చేశారా నేను చెప్తాను చూడండి మీకు గుర్తు వ్రతం చేసేప్పుడు ముందు విఘ్నేశ్వరుడు పూజ చేస్తాడు మీ కథ ఉంటే చిన్న పసుపు విఘ్నేశ్వరుని పెట్టి ఐదు పది నిమిషాల్లో మంచి మంత్రం గట్టిగా వచ్చిన వాడు అయితే పది నిమిషాలు అయిపోయి విఘ్నేశ్వరి పూజ అయిపోతుంది బెల్లముక్క నైవేద్యం అక్కడికి ఒక దేవత అయిపోయింది కదా ఆ తర్వాత కలశ పూజ చేస్తాడు అది వరుణుడి యొక్క పూజ సో అక్కడికి రెండో దేవత పూర్తయింది ఆ తర్వాత కొత్త వస్త్రం వేసి బియ్యం పోసి తూర్పు ఇంద్రుడు పశ్చిమాన వరుణుడు దక్షిణాన యముడు ఉత్తరాన కుబేరుడు అని దిక్పాలకు పూజ ఇంకా ఆగ్నేయ దిక్కులో అగ్ని ఈశాన్య దిక్కులో ఈశానుడు నైఋత దిక్కులో నిరువృతి ఆ తర్వాత ఇంక వాయువ్య దిక్కులో వాయువు ఈ అష్టదిక్పాలకులు దేవతలు వాళ్ళందరూ పూజే చేయిస్తాడు అక్కడికి ఎంతమంది దేవతలు అయ్యారు అక్కడికి ఎనిమిది ప్లస్ ఒకటి తొమ్మిది అయ్యారు ఆ తర్వాత డబ్బో లేకపోతే ఏదో చిన్న బంగారపు పెట్టి దాంట్లో వెంకటేశ్వర సత్యనారాయణ స్వామిని ఆహ్వానిస్తాడు అక్కడికి పది మంది దేవతలు పూజ అయిన ఇది చాలా నట్లు సత్యనారాయణ వ్రతం అయిన వెంటనే వెంకటేశ్వర దీపారాధన అని మొదలు పెడితే అక్కడికి పదకొండో దేవత వచ్చింది మళ్ళీ వెంకటేశ్వర దీప్ వెంకటేశ్వరుడు అయినప్పటికీ గరుడాల్వారు అని ఆలవార్లందరినీ వరుస పెట్టి కూర్చోబెట్టారు అనుకోండి మీరు ఇంకా అలాగ పోతూ ఉంటున్నారు ఇప్పుడు ఎంతమందిని మీరు ఆరాధించినట్టయింది ఒక డజన్ మందిని ఆరాధించినట్టయింది కర్మకాండ అంటే అలా ఉంటుంది దాన్ని మీరు రిజాల్వ్ చేసుకోవాలి కానీ యూ హ్యావ్ టు సెటిల్ దాట్ పురోహితుడేమీ సెటిల్ చేయడు మీరు సెటిల్ చేసుకోవాలి ఇంకా ఉపాసన దగ్గరికి రండి ఉపాసనలో కూడా ఈ దేవతలందరూ ఎక్కడున్నారు కర్మలో ఉన్న దేవతలందరూ ఎక్కడున్నారు దిక్పాలకుడు ఆయా దిక్కులను పాలిస్తూ ఎక్కడెక్కడో ఉన్నారు తూర్పు దిక్కులో ఒక ఆయన ఉన్నాడు దక్షిణ దిక్కులో ఉన్నారు ఎక్కడెక్కడో ఉన్నారు సత్యనారాయణ స్వామి ఎక్కడ ఉన్నారు అన్నవరంలో ఉన్నారు ఆయన వైకుంఠంలో ఉన్నారు అన్నవరంలో ఉన్నారు లోకల్గా అన్నవరము ఒరిజినల్గా వైకుంఠంలో ఉన్నారు ఇది కర్మకాల యొక్క పరిస్థితి దీన్ని మీరు రిజాల్వ్ చేసుకోవాలి అక్కడ నేను ఐన్ జస్ట్ ఎగ్జామినింగ్ ఆయన జస్ట్ ఎగ్జామినింగ్ ఐమ్ నాట్ జడ్జిమెంటల్ అబౌట్ ఇట్ ఎగ్జామిన్ చేస్తున్నా మీరు దాన్ని రిజాల్వ్ చేసుకోవాలి ఈ దేవతా బహుత్వాన్ని దేవతలు అందరూ కూడా భిన్నంగా ఉండడము దూరంగా ఉండడము అనే ఇష్యూని మీరు రిజాల్వ్ చేసుకోవాలి ఇక ఉపాసన దగ్గరికి వస్తే మళ్ళీ దేవతా బహుత్వం హనుమంతుడు ఉపాసన చేసి వాళ్ళు కొంతమంది ఉపాసన అనేప్పటికీ దేవి ఉపాసకులు కొంతమంది ఆ దేవి ఉపాసకుల్లో కూడా అనేక షేడ్స్ మీకుంటారు లలితోపాసకులు కొంతమంది చెండీ ఉపాసకులు కొంతమంది ఈ మధ్య కాలంలో అంతకుముందు మా చిన్నప్పుడు మేము అడగం ఇప్పుడు సౌందర్యహరి ఇవన్నీ మేము కూడా వల్లిస్తూ ఉండేవాళ్ళం కానీ సడన్గా గత దశాబ్ద కాలంలో ఇదే వామాచారానికి సంబంధించిన ఉపాసనలు ప్రత్యేది ఉపాసనని ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు బాగా ప్రచారంలోకి వచ్చాయి అవి ఆ ఉపాసనలు అవి సమయాచార పరులు వాటి వాటిని అనుష్ఠిస్తారని నాకు అనిపించదు ఎందుకంటే శత్రువులపై విజయము శత్రు వినాశము ఈ భాషను చూసారా ఇది కొంచెం రాజ రజోగుణానికి సంబంధించిన భాష తర్వాత మిరపకాయలు హోమం చేయటము ఇదంతా కూడా ఆ కర్మ ఎందుకు కూడా ఒక తమోగుణ తామస ద్రవ్యము యొక్క వినియోగము ఇటువంటివన్నీ కూడా దాంట్లో కనపడుతున్నాయి కాబట్టి అది మధ్య కాలంలో వచ్చినటువంటి బాగా ప్రచారానికి వచ్చిన ఉపాసన నేను ఇందరినీ వీళ్ళందరినీ నేను ఎదిగి మీకు చెప్పట్లేదు టీవీలో చూసింది మీకు చెప్తున్నాను నా టీవీ పరిజ్ఞానం అంతా నా పాఠం వెంటే స్వామికి టీవీ చూస్తానని మీకు తెలుస్తుంది నేను టీవీ చూస్తాను అని తెలుస్తుంది దీంట్లో దాపరికే అప్పుడప్పుడు టీవీ చూస్తూ ఉంటాను టీవీ నేను పది నిమిషాల వరుసగా ఎప్పుడూ చూడలేదు నేను ఎందుకంటే దాంట్లో చూడదగ్గది పది నిమిషాల వరుసగా చూడదగ్గది ఏదీ లేదు ఎక్సెప్ట్ ఏదైనా టెన్నిస్ మ్యాచ్ అలాంటిది ఏదైనా చూస్తే వరకు ఎంతసేపు వరుసగా చూడాలి తప్ప ఈ ప్రోగ్రామ్స్లో ఏది కూడా పది నిమిషాలు వరుసగా చూడడం సంభవమే కాదు ఎందుకంటే దే ఈ నథింగ్ వర్క్ వైల్ వాచింగ్ అన్నట్టుగా ఉంటాయి బట్ మొత్తానికి ఈ పద్ధతిలో ఉపాసనలు నడుస్తూ ఈ ఉపాసనలలో కొన్ని పాపులర్ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి చాలా పాపులర్ నిన్న సీజన్ అని బట్టి ఉంటుంది ఇప్పుడు ఈ సీజన్లో హనుమతి ఉపాసన హనుమత్ దీక్షలు యక్షతే ఉపాసనకు సంబంధించి దీక్షలు అయ్యప్ప ఇది ఆల్సో పార్ట్లీ ఉపాసన ఉంది ఆ సీజన్ వేరు అది వింటర్ సీజను ఇది సమ్మర్ సీజను ఇది కాక భవానీ దీక్షలు అని వాళ్ళే ఇవన్నీ కూడా ఆధునిక కాలంలో గత దశాబ్దంలో వచ్చినటువంటి ఇవన్నీ కూడా ఆయన విశ్వేశ్వర ప్రజావ్రతీర్థస్వామిది అని ఒక ఆయన ఉన్నారు ఆయన ఇప్పుడు ఉడిపిలో ఉంటారు చాలా గొప్ప మహాత్ముడు ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన్ని కలిసి వారికి నమస్కారం చేసే భాగ్యం నాకు కూడా కలిగినది వారు ఏమని చెప్పారంటే ఆయన ఒక సలహా చెప్పారు మీరు హనుమద్ దీక్ష శివదీక్ష దీక్ష అయ్యప్ప దీక్ష అని ఇలాగ విడదీసి వీటన్నిటికీ కలిపి కామన్ నేమ్ ఒకటి నేను సజెస్ట్ చేస్తాను ఆ పేరే పెట్టుకోండి అని చెప్పాడు ఏమిటా పేరేమిటంటే భక్తి దీక్ష అని పెట్టుకోమన్నారు మీరు హనుమంత దీక్ష చేసినా దానికి భక్తి దీక్ష అనే పేరు ఏ దీక్ష చేసినా కూడా దానికి భక్తి దీక్ష అని పేరు పెట్టుకోండి ఎందుకంటే వినడానికి బాగుంటుంది ఇలాగ మీరు భేదబుద్ధి ఇంత భేదాన్ని విస్తారంగా చెప్పుకుంటూ పోయినట్టుగా ఉంది ఇప్పుడు భక్తి దీక్ష అంటే ఎవ్రిథింగ్ కరెస్పాండ్స్ టు భక్తి వన్ కైండ్ ఆఫ్ వన్నెస్ కైండ్ ఆఫ్ వన్నెస్ వస్తుంది పిక్చర్లో ఆయన ద్వైకి ఆ స్వామీజీ ద్వైతి ఆయనకే ఇంత విలా ఇంత భేదం ఆయనకే కొంచెం ఇబ్బంది అనిపించే సలహా చెప్పారు అద్వైతుడు ఎప్పుడో మాట అలాగే అని పెట్టండి మొత్తానికి ఈ భేదమును మీరు రిజాల్వ్ చేసుకోవాలి దీంట్లో రహస్యం ఏంటంటే భేదము సమస్య కాదు మీరు యూ నీట్ నాట్ బి సినికల్ అండ్ జడ్జిమెంటల్ అబౌట్ దీస్ డిఫరెన్సెస్ మీరు రిజాల్వ్ చేసుకునే విధానం ఎలా ఉంటుందంటే ఇన్ని రూపముల ఎందు ఒకే పరమాత్మ కదా అని ఆ విధంగా మీరు రిజాల్వ్ చేసుకోవాలి దాన్ని ఇంకొంచెం కేవలం రిజాల్వ్ చేయటం కాకుండా అదే కానీ ఇది స్టాండ్ రిజాల్వ్ చేయటం అంటే కొంత పాజిటివ్ స్టాండ్ కూడా తీసుకోవచ్చు ఆ పరమాత్మ యొక్క విభూతి ఎంత గొప్పదియో ఎన్ని రూపాలుగా ప్రకటమవుతున్నాడో ఎన్ని రూపాలలో వీళ్ళందరి చేత ఆరాధనలో ఆ పరమాత్మ అందుకుంటున్నాడు అని మీరు అలా మొదలుపెట్టారనుకోండి ఈ డివిజన్స్ ఈ భేదమునంతీ కూడా మీరు చాలా సక్సెస్ఫుల్గా రిజాల్వ్ చేసినట్టు అర్థం లేదు సినికల్ అండ్ జడ్జ్మెంటల్గా ఉండడం అనవసరం దానివల్ల మీ మనస్థికే క్లేశము న్యూట్రల్గా రిజాల్వ్ చేసుకోవచ్చు అంటే ఒకే పరమాత్మ అయిన రూపాలుగా ఆరాధింపబడుతున్నాడు దాన్ని చాలా పాజిటివ్గా కూడా మీరు రిజాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది బట్ యూ షుడ్ డూ దాట్ రిజల్యూషన్ లేకుండా ఈ భేదం ఇంతే అని కనుక మీరు ద్వైతంలో పడిపోతే అది ఉపయోగం లేదు అది ఉపాసన ఇంకా జ్ఞానం దగ్గరికి వస్తాం ఇక్కడికి వస్తే ఇక్కడ మీరే రివాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ దేవుడు బాహ్యమునందు ఉండడు ఆత్మన్ ఇక్కడ పరిస్థితి పూర్తి మార్పు వచ్చేస్తుంది అథస్మిన్ బ్రహ్మపుడే అనే ఉపనిషత్తులో అట్లా అంటే ఒక ఉపాసన ప్రారంభమవుతుంది దహరో ఉపాసన అంట అశ్విన్ బ్రహ్మపురే ఇది బ్రహ్మపురము ఈ దేహానికి బ్రహ్మపురము అని పేరు దీనికి బ్రహ్మపురము అని ఈ ఈ ఇప్పుడు నరేంద్రపురము అని ఎందుకు వచ్చింది పేరు నరేంద్రుడు ఉంటాడు కనుక రాజ రాజ మహేంద్ర వరము అని ఎందుకు వచ్చింది రాజమహేంద్రుడు ఉంటాడు కనుక అలాగే బ్రహ్మపురము ఎందుకని ఆ పరమాత్మ ఇక్కడ ఉంటాడు కనుక దీనికి బ్రహ్మపురము అని పేరు అత్యస్మిన్ బ్రహ్మపురే దహరం పుండరీకం వేష్మ ఇప్పుడు నగరం ఉంటే ఒక భవంతి ఉండాలి ఆ భవంతిలో ఆ పరమాత్మ ఉంటాడు కదా దాన్ని వేష్మ అంటారు వేష్మ అంటే భవంతి ఈ వేష్మ అనే మాట సంస్కృత పదము ఇది భేషం అనే విధంగా ఉర్దూలోకు హిందీలోకు వచ్చిందేమో నాకు తెలియదు భేషంబాగ్ అని అలాంటి పదవి ఏమన్నా విన్నారా మీరు ఎప్పుడైనా భేషం పోల్ అండి భేష్మ అంటే ఒక భవంతి ఒక ప్రసాదము ఈ బ్రహ్మపురంలో ఒక ప్రసాదము కలదు అది బ్యూటిఫుల్ బిల్డింగ్ బ్యూటిఫుల్ ప్యాలస్ సో ఏమిటా ప్యాలెస్ చిన్నదిగా ఉంటుంది ప్యాలెస్ పద్మమును పోలి ఉంటుంది దహనం పొండదీర్కం వేష్మే హృదయం ఇది ప్యాలెస్ సో ఈ ప్యాలస్ లోపల సో అస్మిన్ అంతరాకాశ ఆ ప్యాలస్ లోపల ఈ హృదయం అనే లోపల ఒక స్పేస్ గలదు ఆకాశము అంటే స్పేస్ గలదు ఒక తస్మిన్ యదంత ఆ స్పేస్ లోపల ఏది ఉన్నదో అది పరమాత్మ అది బ్రహ్మ తదన్వేస్తవ్యద్వాదన్వేస్తవ్యం పుష్కలింగం కదా తత్ తద్వా విజిజ్ఞాసివ్యం మీరు ఆ పరమాత్మను అక్కడ మీరు వెతుక్కోవాలి ఇక్కడ అన్వేషించాలి ఇక్కడ మీరు తెలుసుకునే ఆ పరమాత్మని సాక్షాత్కరించుకునే విధంగా మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అని ఇది ఉపనిషత్తు చాంద్రోగ్యోపనిషత్తు వెరీ ప్రిసైజ్ అష్టమాధ్యాయం మొదటి మంత్రం ఇది సో కనుక ఇక్కడ జ్ఞాన మార్గంలో ఒక జ్ఞానకాండ దగ్గరికి వచ్చేప్పటికీ మీరు మళ్ళీ రిజల్యూషన్ చేసుకోవాల్సినటువంటి పూచి మీటి మీరు పడుతుంది ఏమిటంటే ఈశ్వరుడు మీ హృదయంలో ఉంటాడు సో ఆత్మన్యవస్థితం పశ్యంతి సో యోగినేనం పశ్యంతి ఆత్మన్ వ్యవస్థితం మీరు యోగులు కావాల్సి ఉంటుంది భగవద్గీత విద్యార్థులు కదా మీరేమి హనుమత్ దీక్షాపరులు అయితే హనుమంతుడు అని అలాగే పూజలోకి చేసుకుంటారు ఆ వేషముది చేసుకుని భవానీ దీక్షా పరులైతే ఏదో దుర్గగుడికి వెళ్ళి ఏదో తీసుకుని శ్రీశైలం శివ దీక్షా పనులు అయితే శ్రీశైలం వెళ్ళి ఏవో పూజలోకి చేసుకుంటారు అయ్యప్ప దీక్షాపురులు అయితే ఇక్కడ ఆ వింటర్ సీజన్లో ఇక్కడే ఉంటారు కానీ శబరిమల వెళ్ళి చేసుకుంటారు ఇప్పుడు ఇది అలా కలుగుతాయి ఇక్కడ మీరు ఇక్కడ చేయాల్సింది ఏమిటంటే మీ స్వరూపమునందు మీ అందే ఆ పరమాత్మను మీరు వెతుక్కోవాల్సి ఉంటుంది మీరు జ్ఞాన మార్గంలో ఉన్నారు భగవద్గీత యొక్క స్టూడెంట్స్ మీరేమి ఈ దీక్షల వాళ్ళ స్టూడెంట్స్ కాదు ఇప్పుడు మీరు గమనించారా ఈ దీక్షలు చేసి వాళ్ళు ఎవరిలో కూడా భగవద్గీత చదవరు చెప్పరు ఎందుకని ఎందుకనంటే ఆ దీక్షలలో ఏ వాల్యూ సిస్టమ్ ఉంటుందో అది ఇక్కడ ఫిట్ అవ్వదు ఇది దాంట్లో ఫిట్ కాదు అక్కడ దేవుడు బయట ఉంటాడు ఓ రూపంలో ఉంటాడు ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడు అన్న అది అన్ని విధాలుగా ఉంటుంది అక్కడ ఇక్కడ అలా కాదు ఇక్కడ దేవుడు మీ స్వరూపంలో ఉంటాడు ఆత్మన్ వ్యవస్థితం యోగినహా పశ్చింది దీన్ని మీరు రిజాల్వ్ చేసుకోవాల్సి ఫస్ట్ యూ హ్యావ్ టు ఆస్క్ ఎ క్వశ్చన్ రివర్సల్ యామ్ ఐదు స్టూడెంట్ అఫ్ లేదా అంట మీరు మీరు అన్నిటికీ గతీరే గంగా దాస యమునా తీరే యమునాదాస అనేటువంటి ఈ క్లవర్ బిహేవియర్ వల్ల మీకు ఉపకారం ఏమి ఉండదు వెరీ క్లవర్ హనుమద్ దీక్షలు ఇస్తున్నారనుకోండి అక్కడికి వెళ్ళి హనుమాన్ బోలో హనుమాన్ బోలో అని చప్పట్లు కొట్టి వస్తారు తీర్థప్రసాదాలు తీసుకొని మళ్ళీ శివదీక్షలు ఇస్తున్నారనుకోండి భోలే భోలే బంబం భోలే అని అక్కడికి వెళ్ళి చప్పట్లు కొట్టి మళ్ళీ తీర్థప్రసాదాలు పుచ్చుకొని వస్తారు మీరు అన్నిటికీ తలకే ఊపుతూ ఉంటారు గంగా తీరే గంగాద యమునా తీరే యమునాదాస మళ్ళీ సాటర్డే ఈవినింగ్ వచ్చేప్పటికి మళ్ళీ భగవద్గీత ఇలాగా ఇలాగంటే అవర్నెస్ వర్కౌట్ కాదు మీరు రిజాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది యు రిజాల్వ్ యు కంటిన్యూ టు డూ వాట్ యు లైక్ టు డూ బట్ యు హెవ్ టు రిజాల్వ్ దీస్ ఇష్యూస్ మీరు భగవంతుని ఎక్కడ ఆరాధిద్దామనుకుంటున్నారు యు హెవ్ టు స్టెటివ్ ఇష్యూ ఫర్ యువర్సన్ ఫర్ యువర్సన్ ఆత్మన్ వ్యవస్థితం యోగిన పశ్యంతి ఈ జ్ఞానులు ఆ పరమాత్మను తమ స్వరూపమునందు ఉన్నవాణిగా దర్శిస్తారు ఇప్పుడు భక్తుడు భగవంతుడి హే భగవంతుడా నేను నిన్ను ఆరాధిస్తాను అని అంటే భగవంతుడు అంటాడు తప్పకుండా ఆరాధించవయా నేను నీ ఉన్నాను నువ్వు నన్ను నీ హృదయంలోనే ఆరాధించును అంటాడు అంటే భక్తుడు అంటాడు అభివృద్ధి అడిగితాయి నువ్వు వచ్చి నాలోపల కూర్చుంటే అదిలాగా నేను తీర్థయాత్ర చేయాలి నిన్ను దర్శించాలి క్లీలో నిలబడాలి నీకు పూజలు చేయాలి నువ్వు వచ్చి నాలో ఇవన్నీ ఎక్కడ కుదుర్తాయి నువ్వు నాకు బయటే ఉండు అని వీడు చెప్తాడు అంటే భగవంతుడు అంటాడు నేను బయట అది కుదరదురమ్మా నువ్వు భక్తుడు కనుక నేను నీ హృదయంలో ఉంటాను నువ్వు నన్ను నీ హృదయంలో ఆరాధించు అని భగవంతుడు అంటాడు అర్ధే మేము ప్రయత్నం చేయాలి యతంతః మేము బాగా కృషి చేయాలి కర్మ చేయాలి పూజలు చేయాలి మేమేమో పుష్పయాగం చేయాలి మరొక వడమాలు వేయాలి మీకు మీకు ఇంకొక నైవేద్యాలు పెట్టాలి ఇవన్నీ మేము చేద్దాం అనుకుంటూ ఉంటే నువ్వు వచ్చి మా వాళ్ళు కూర్చుంటానంటే ఎక్కడ కూర్చుంది కాబట్టి నువ్వు బయటే ఉండవలసినది అని భక్తుడు అంటున్నాడా అనిపిస్తుంది మీరు లోకంలో ఉండే తీరు చూస్తే అలా అనిపిస్తుంది ఇప్పుడు భగవంతుడు వచ్చి హృదయంలో కూర్చుంటే ఆత్మరూపుడే కూర్చుంటే మీరు కళ్యాణం ఏం చేస్తారు ఉయ్యాలా సేవ ఏం చేస్తారు డోలాసేవ ఏం చేస్తారు తెప్పోత్సవం ఇవన్నీ ఏం చేస్తారు ఎలా చేస్తారు ఎక్కడ చేస్తారు ఎవరికి చేస్తారు మీరే వెళ్ళి కూర్చోవాలి ఆ కనుక ఇవన్నీ మేము చేయాలని మేము అన్ని ప్లాన్లు పెట్టి కూర్చున్నాము ఆయా సంవత్సరం పొడుగుతాను బాణాసంచల్చడానికి మేము ఏర్పాట్లు చేసుకుని కూర్చుంటే నువ్వొచ్చి నీ హృదయంలో నేనే ఉన్నాను అని మొత్తం పరిస్థితిని అంతనే కూడా ఈ స్పాయిల్ స్పోర్ట్స్ అంట స్పాయిల్ స్పోర్ట్ ఏదో మేము ఉత్సాహంగా దేవుడి పేరుతోటి బాణాసంఖ్యా కాల్చి రకాల అలంకారాలు చేసి పుష్పాలను టన్ను రెండు టన్నులో భూములు కోసుకొచ్చి వాటినేమో చక్కగా పెద్ద పెద్ద గజమాలను తయారు చేసి వాటిని అలంకారం చేసి తర్వాత బెల్జియం నుంచి అక్కడి నుంచి డైమండ్లు సెఫైర్స్ బదులైనటువంటి స్టోన్స్ అన్ని తీసుకొచ్చి ఒక పదకొండు కేజీల కిరీటంలో పెట్టి ఆ కిరీటం నెత్తిమీపెట్టి మేము సంతోషిద్దాం అనుకుంటుంటే నువ్వు వచ్చి నీ హృదయంలో ఆత్మరూపంగా ఉన్నానంటావు వాట్ క్యాండ్ అఫెస్ పాయిల్ ఫోర్త్ యూ ఆర్ ఓ భగవాన్ అని అంటాడు భక్తులు యూ హ్యావ్ టు నిన్నే కబిర్ద మోకే రే బందే మైతో తేరే పాస్ మే నంతర్మే నా తంతర్మే నా కాశీ మే నా కాబు మే సంథింగ్ నా క్రియాకలాపమే మైతో తేరే పాస్ట్ మైతో తేరే శ్వాసమే విశ్వాస విశ్వాస నువ్వు గాలిపించేప్పుడు నీ లోపల ప్రాణస్య ప్రాణ అది విడిచిపెట్టేప్పుడు ప్రాణస్థ వాచోహ వాచను సో చూపుకు చూపుగా నేను ఉన్నాను నీ లోపల ఉన్నాను అని చెప్తున్నాడు అది కాబట్టి మీలో మీ ఆత్మరూపంగా మీరు మీరు దర్శించాలి దర్శించడానికి సరళమైన ఉపాయం నేను మీకు చెప్తున్నాను మీరే చాలా సరళము ఇంట్లో కష్టమేం కాదు మీరేం చేస్తారంటే ప్రాపంచిక విషయములన్నీటినీ విస్మరించి నేను ఆ పని చేయలేను ప్రాపంచక విషయాలను విస్మరించలేరా ఇప్పుడు మీ బ్యాంకులో అకౌంట్ గురించి మీరు అస్తమానం జపన్ చేయాలా అక్కర్లేదుగా మీ సపోజ్ మీరు ఇరవై నాలుగు గంటలు మీ బ్యాంక్ అకౌంట్ గురించి జపన్ చేయలేకపోతే వాడు మీ బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం మానేస్తారా అలాగే మీ అకౌంట్ ఎక్కడికి పోదు అక్కడే ఉంటుంది అది మీదే మీది కాదు కూడా మీదని మీరు అనుకుంటా ఉంటే అనుకోండి అసవానికి మీది కాదు అది అది ఎక్కడికో పోతుంది ఎవరికో పోతుంది కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ గురించి ఇరవై నాలుగు మీరు స్మరించడం అనవసరం కదా ఏ భార్య పిల్లలు భర్త వీళ్ళందరూ ఎవరి స్థానాల్లో ఎవరి స్టేషన్స్లో వాళ్ళు ఉంటారు ఇప్పుడు తల్లిదండ్రులు హైదరాబాదులో ఉన్నారనుకోండి ఒకొడుకు ఢిల్లీలోనూ ఇంకొకడుకు సింగపూర్లోనూ ఉన్నారనుకోండి ఊరికే ఇరవై నాలుగు ఎడుకలు వాళ్ళని స్మరిస్తూ కూర్చుంటే మీకు సంతోషం ఉండదు వాళ్ళకే సంతోషం ఉండదు చికాక్ పడతారు వాళ్ళు కూడా సపోజ్ కొడుకు ఆఫీస్కి వెళ్తుంటే డాడ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందనుకోండి స్కైప్ ఫోను వాడు ఏమనుకుంటాడు డాడ్ రిటైర్ కూర్చున్నాడు డ్రైవ్ చేస్తుంటే ఫోన్ ఎలా మాట్లాడతాను నేను డాడ్ ఐఎమ్ డ్రైవింగ్ అంటాడు ఆ పరిస్థితిని తెచ్చుకోవటం అది తప్పు కదా అది అలా కదా అలా వస్తున్నాను వాళ్ళకి ఫోన్లు చేస్తూ ఉండడం వాళ్ళు ఏమనుకుంటారు ఏమండ మీ నాన్నగారు అసమానం ఫోన్ చేస్తారు ఏమిటి అంటే అవును నిజమే మరి ఏం చేద్దాం ఆయన ఏదైనా భగవద్గీత క్లాస్లో దేనికి వెళ్తే బాగున్నాను స్వామీజీ క్లాస్కి ఆయనకి మరి ఇంట్రెస్ట్ లేదు మనం ఏం చేయగలుగుతాం అని చెప్పు ఎందుకు చెంత చేయకనే ఆవిడ ఆవిడని ఈయన సముదాయిస్తాను అమ్మగారు అటువంటి పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకోవాలి ఈ విధం ఎలా ఉండి ఈ విధం ఎలా ఉంది వాళ్ళు ఏమైపోరు వాళ్ళు ప్రతి గంటకి ఫోన్ చేసి వాళ్ళ యొక్క క్షేమ సమాచారాన్ని ఉండడం అనవసరం మీ పెద్దలు మిమ్మల్ని అలాగే చేశారా ఒకప్పుడు లేదు ఉత్తరం ఒకటి రాసేవారు కార్డు రాసేవారు వాళ్ళు కార్డు ఐదు పైసలు ఉండేది కవర్ పదిహేను పైసలు కవర్ పావలా కవర్ ఎప్పుడు మా పెద్దవాళ్ళు కవర్ కొనని నేను ఎప్పుడూ చూడలేను ఇన్లాండ్ కవర్ కూడా కొనేవారు కదా మనకి ఉంటాయండి అని పోస్ట్ మ్యాన్ లిటికి ఒక పది కార్డులు ఇవ్వబోయ్ అని అర్ధ రూపాయి ఇచ్చి పది కాదండి ఇంగ్లాండ్ కవర్ మనకి రహస్యాలు ఏమి ఉంటాయో ఇంగ్లాండ్ కవర్ ఎందుకు వాళ్ళంత ఖర్చు దానికి అని కార్డు మీదే క్షేమ సమాచారం అది రాసే ఆ కార్దే పడేసేవారు ఒక్క కార్డు రాసేవారు అది వారం వచ్చేది చిన్నప్పుడు ఒక సామె తోకత కూడా ఉండేది తోకలు ఏని పెట్టా అంటే సామె ఏది అంటే దానికి పొడుపు కథ అనమాట దానికి రిప్లై ఏమని చెప్పాలి కార్డు అని చెప్పాలి కవర్ చెప్పకూడదు సో అలా ఉండేవారు కాబట్టి మీరు ఇంకోలా ఎందుకు ఉండడం ఏ విధమేలో వాళ్ళని గురించి అస్తమానం స్మరిస్తూ ఉండడం అనవసరం సో ఈ విధంగా ప్రాపంచిక విషయములను విస్మరించి ఇంకేం దేహము మనస్సు మిగులుతాయి దేహము మనస్సు మిగులుతాయి అవి అనాత్మ కాబట్టి దేహాన్ని గురించి మిగిలితే అలా సమానం దేహాన్ని అలా పట్టుకుని దీన్ని ఏదో ఉద్భరిద్దామనే ప్రయత్నం అనవసరం కదా ఈ దేహము ఇది అశాశ్వతము అనిత్యము ఎఫై మర అలా అంటారు అంటే పడిపోతుంది ఎప్పుడో ఆల్రెడీ పడిపోతూ పడిపోతూ ఉంది ఇప్పుడు ఓ వుడెన్ పోస్ట్ పాటాడనుకోండి అది చిలిచిపోయి అది డిజింటిగ్రేట్ అవుతూ అవుతూ ఉంది రోజు ఏమవుతుంది కూలిపోతుంది అలాంటిది ఇది ఏమో సిమెంట్తో చేసింది కాదుగా మధ్య మాంసము ఎముకలతో వేసింది ఎముకలు కొంచెం గట్టిగా ఉన్నాయి కాబట్టి ఇంకా నిలబడి ఉంది లేకపోతే ఎప్పుడో కూలిపోయి ఉంది అటువంటిది దేహం కాబట్టి ఎప్పుడో పడిపోతుంది దీని గురించి ఏమిటి స్మరించిది ఏమిటి కాదండి దానికి ఏదో రోగం ఉంది మందు మందు వేసుకునే టైంలో మందు పడేయండి దానికంతే అంతకు ఉత్తే దేహాన్ని గురించి స్మరించకండి ఇంకా మనస్సు మనస్సు ఉంది చూడండి మనస్సు విషయంలో మీరు కొంత నిర్లిప్తనే అలవాటు చేసుకోవాలి మనస్సు విషయం ఇదంతా యతంత అన్నదానికి నేను చెప్తున్నాను యతంత మనస్సు విషయంలో కింద నిర్లిప్త అంటే ఏంటి నా మనస్సు ఇలాగే ఉండాలి అనే ఎజెండా నాకేమీ లేదు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎజెండా ఫర్ ది మైండ్ నేను కన్యూస్తే దిస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎజెండా ఫర్ ది వరల్డ్ ప్రపంచం ఇలా ఉండాలి అనే ఎజెండా నాకు లేదు దేహము ఇలా ఉండాలి అనే ఎజెండా నాకు లేదు మనస్సు ఇలా ఉండాలి అనే ఎజెండా నాకు లేదు అదే రౌపల్లో ఉండనివ్వండి మీ ఎజెండా వల్ల అవేం మారవు అవి వాటి డైనమిక్స్ ఏదో ఉంటుంది వాటి ధాన్యం వెళ్తూ ఉంటాయి మీ ఎజెండా వల్ల అవి మారుతాయా అవే ఇప్పుడు కన్న కొడుకే చెప్పిన మాట విండం దేహము చెప్పిన మాట విందుకు కట్టుకున్న భార్య చెప్పిన మాట విందు ఎవరు చెప్పిన మాట విండవు కాబట్టి మనం ఏం చేయడం i follow the life on its terms i accept life on its terms na chethra mata emmalo vinakkaru <speaking> emmalo vinakkaru auto ista chethra mata untada veladu vela kanna ku veladu kuda intlo <foreign> vallu chethra mata ventana vallu asaledu baale mundhe samasthulu vallu vallu gude ibbandu vallu untaru anni vinnaattu vallaki kondadu ఎవడూ చెప్పిన మాట వినరు వినక్కర్లేదు దేహము అది చెప్పిన మాట వినదు వినక్కర్లేదు ఇంకా మనస్సు విని అది మాత్రమే ఎందుకు వినాలి అది వినక్కర్లేదు ఐ డోంట్ హ్యావ్ ఎని ఎజెండా ఫర్ ది మైండ్ ఆల్సో నో ఎజెండా అవ్వాట్ ఇస్ హరేడ్ అండ్ సో కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ప్రాపంచిక విషయములను విస్మరించి అనాత్మైనటువంటి దేహేంద్రియ మనస్సులను విస్మరించి అంటే వాటిని ప్రక్కన ఇంకేం మిగులుతుంది మీ స్వరూపం మిగులుతుంది మీరు మిగులుత మీ స్వరూపము నుండి మీరు నిలిచి ఉంటా దీన్ని యతంత అని అంటుంది ఈ విధంగా ఎవరైతే సాధన చేస్తారో వారు ఆ పరమాత్మను తమ స్వరూపము ఆవిష్కరించుకుంటారు పరమాత్మను ఆ వారు తెలుసుకుంటారు ఇప్పుడు మీరు రిజాల్వ్ చేయాల్సింది ఏమిటంటే మీరు కాశీ రామేశ్వరం మొదలైనటువంటి తీర్థయాత్రా స్థలాలకి వెళ్ళి పరమాత్మను దర్శించి వద్దాం అనుకుంటున్నారా లేక మీ హృదయంలో మీరు పరమాత్మను దర్శించాలనుకుంటున్నారా వాట్ ఈజ్ యువర్ ప్లాన్ అది మీరు రిజాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది రిజాల్వ్ దాట్ కొంతమంది ఏమంటారంటే సింహాచలము లేకపోతే అక్కడ రూమ్ అద్దె తీసుకుని అక్కడ పడుకుంటే రాత్రి కళలో దేవుడు కనపడతాడు ఇప్పుడు మీరు చెప్పండి యాదగురు బుట్ట వెళ్ళి రూమ్ అది తీసుకుని పడుకున్నారనుకోండి మీ కళ్ళు దేవుడు కనపడతాడు ఆ దేవుడు ఏ దేవుడయి ఉంటాడు నరసింహస్వామి అవుతాడా లేకపోతే అయ్యప్ప అవుతాడా నరసింహస్వామి అవుతాడు సపోజ్ శబరిమల వెళ్ళి రూమ్ అతికి తీసుకుని పడుకున్నాడు దేవుడు కనపడ్డాడు ఏ దేవుడు అయ్యి ఉంటాడు అయ్యప్ప దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది మీకేమర్థమైంది అంటే దేవుడు కనపడడం కాదు మీ మనస్తే ఆ నాటకం ఆడుతోంది అని తెలియలేదా మీకే It is so obvious that you... It is so obvious. Vaishan and... That God... ...deva-du-vaishan... ...alaga... ...Rama Bhakti naite Vaishan na Rama kanapartta. ...Krasna Bhakti naite Vaishan na Trishnar kanapartta. ...Pathaka Christianity nao tu kanvata ina bari ki... ...Krist Vaishan na kanapartta. The invite me gave up for him. It is your mind which presents all these Vaishans before you. Covered in... మనశ్రేడలు కూడా నో ఏజెండా ఏమిటెల్లో ఉంటుంది అప్పుడు మీ స్వరూపంలో మీరు నిలిచి ఉంటే మీకు అనుభవం కనుభూతి కలుగుతుంది ఏమనుభూతి కలుగుతుంది దైవత్వము యొక్క అనుభూతి దేవుడు కనబడ్డామని కాదు ఆ దైవత్వము శాంతి ఆనందము అపరిచ్ఛన్నమైనటువంటి చైతన్యము యొక్క అనుభూతి కలుగుతుంది దానినే ఆత్మ పరమాత్మ అని ఆ విధంగా పరమాత్మని యోగులు తమ స్వరూపముందు ఆవిష్కరించుకుంటారు కాబట్టి కర్మవాదుల యొక్క ఈశ్వరారాధన పద్ధతి ఒకలా ఉంటుంది ఉపాసిల పద్ధతి వేరే ఉంటుంది జ్ఞానుల యొక్క పద్ధతి చాలా విలక్షణంగా ఉంటుంది ఒక జ్ఞాని తప్ప ఆయన ధ్యానం చేసుకుంటున్నాడు ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ ధ్యానంలో అంటే కథకి నేను చెప్తున్నా వినండి ఆ ధ్యానంలో ఆయనకి సడన్గా ఆ ధ్యానంలో ఉండగా ఆయన హిఫౌండ్ హిమ్సెల్ఫ్ నియర్ గాడ్స్ ఇన్ ది గాడ్స్ చెబోతుంది ఆ పరమాత్మ యొక్క స్థానము అతను అతను చేరుకున్నాడు తలుపునే తట్టాడు తలుపు ఉంది తలుపు తట్టాడు లోపల నుంచో శబ్దం వినపడింది అది ఎవరు అనే శబ్దం అంటే నేను భక్తుడను అని ఈయన చెప్పాడు ఈ మహాత్ముడు చెప్పాడు అంత ధ్యానంలోనే అక్కడ లోపల నుంచి శబ్దం ఏమైనా వచ్చిందంటే లోపల ఇద్దరికీ చోటు లేదు అనే శబ్దం వచ్చింది అయిపోయింది అక్కడికి ధ్యానం భంగం అయిపోయింది మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది మళ్ళీ ధ్యానం చేసుకుంటున్నాడు అలా ధ్యానం చేసుకుంటే మళ్ళీ ఈసారి ఆయన ధ్యానంలో పరమాత్మ యొక్క స్థానాన్ని చేరుకుంటాడు చేరుకునే మళ్ళీ తలుపు ఉంది కలుపునట్టు అక్క అంటే మళ్ళీ లోపల నుంచి శబ్దం వచ్చింది ఎవరు అది ఎవరు అనే శబ్దం వచ్చింది దానికి సమాధానంగా హే భగవాన్ నీవు మాత్రమే అన్నా అంటే ఓహో అలాగా అంత తీసి ప్లీజ్ కమింగ్ అని సో ఆ విధంగా ఆత్మ వ్యవస్థం సో అక్కడ ద్వైతానికి చోట్లేదు ఇది వాళ్ళ ద్వైత పండితులు వీళ్ళు ద్వైత పండితులు ఈ రకమైన పద్ధతికి సంబంధించిన విషయం కాదు ఇది ఇది ఇది అనుభవానికి సంబంధించింది అనుభవానికి సంబంధించింది ఇప్పుడు మీకు తలపోటు ఉందండి తలపోటు ఉంటే నేను ఒక ఒక మందు ఇస్తా దాని లేబులన్నీ చీపేసి ఒక మందు ఈ మందు వేసుకోండి అని ఇస్తాను అది వేసుకుంటాను వేసుకున్న పదిహేను నిమిషాలలోపు మీరు తలపోటు అలా చేతితో తీసినట్టు పోతుంది తలపోటు కలిపి మరొక నొప్పి ఏదో ఒక వ్యక్తి నొప్పి ఇబ్బంది కలిగించే నొప్పి అలా చేత్తో తీసినట్టు పోతుంది అప్పుడు మీరు అడుగుతారు కానీ మీరు ఏమంది ఇచ్చారండి అని అడుగుతారు హోమియోపతిగా అలోపతిగా లేకపోతే పాజిటివ్ హోమియోపతియా లేకపోతే క్రియేటివ్ హోమియోపతియా లేకపోతే ఆయుర్వేదమా లేకపోతే యునాలీయా అని అంటే నేను అంటాను అదంతా రహస్యం అదేమీ చెప్పలే కానీ నీకు మందు ఎప్పుడైనా మళ్ళీ ఈ సాయంత్రంగా నొక్కి కలిగితే మందు ఇస్తాను అని అన్నారనుకున్నాయి వాడ్డజిట్స్ మ్యాటర్ అది హోమియోపతి అయితేనేమో ఆయుర్వేదం అయితేనేమో అలోపతి అయితేనేమి వాడ్డజిట్స్ మ్యాటర్ నీ నొక్కి తీసేయటమే ముఖ్యం తప్ప దానికి ఏ పేరు పెడితేనేమి అనుభవము అక్కడ ప్రధానం కాబట్టి మందు అనగానేమి దేని వలన పేడ దూరమగునో పేడ దూరమైనట్టు ఎలా తెలుస్తుంది నేవర్ని అడిగి చెప్తారా ఇంట్లో వాళ్ళని అడిగి చెప్తారా మీ అనుభవాన్ని బట్టి చెప్తా ఈ మందు వల్ల నాకు పేడ దూరమైనది అని మీరు దేని వలన మీ పేడ యొక్క దూరమై పేడ దూరముట అనే అనుభవం మీకు కలుగుతుందో అది ఏ మందు అదేవిధంగా ఇక్కడ కూడా ఆత్మన్యవస్థతం మీ స్వరూపంలో మీకు ఆ దైవత్వము అపరిచ్ఛేదం అంటే దేశకాలంలో అతీతమైనటువంటి ఆ చైతన్యం మీకు అనుభవానికి వస్తుంది అదే దైవము దైవత్వం అంటే అదే దేవుడితో పెద్ద ఏమీ కాదు ఆ చైతన్యమే దైవము అనే అనుభవాన్ని మీరు పొందుతారు సో ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ ఆ ఆత్మనిష్ఠులై ఉండి తమ స్వరూపంలో దైవత్వమును ఆవిష్కరించుకుందుతారు ఇది భగవద్గీత లేక ఉపనిషత్తుల యొక్క మార్గం ఇది ఈ మార్గములో ఆ యోగులు కృతార్థులవుతారు దీనికి భాష్యం చూసేద్దాము కే చిత్తూ అనే అవతారిక ఈ అవతారిక చిత్రమైన అవతారిక కృష్ణట్టున్న అవతారిక మనం ఓకే టూ అంటే కూడా చెప్పు ఉంటాము ప్రయత్నం కు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయాలి యోగులు ఇక్కడ ఈ ప్రయత్నం ఎలా ఉంటుందంటే పాజిటివ్ డైరెక్షన్లో యాక్షన్ రూపంగా ఉండదు ఇక్కడ ప్రయత్నం అంటే ఇప్పుడు దేవుడు పూజ చేసే అలవాటు మీకు ఉందనుకోండి మీ ప్రయత్నం ఎలా ఉంటుంది కొద్దిగా లేచి ఒక శ్రద్ధ అంటారు శ్రద్ధ పట్టుకుని మా రోడ్డు మీదకి వెళ్ళి పువ్వులు ఎక్కడ దొరుకుతాయో చూసుకుని ఆ పువ్వులన్నీ కోసి తెచ్చుకోవాలి ఇది ప్రయత్నం నేను ఒక ఆయన చెప్పాను ఏమంటే మీరు అన్నీ కోసి తెచ్చుకుంటున్నారు వాళ్ళు అనుమతి తీసుకున్నారా అంటే దీంట్లో అనుమతి ఏముందండి గోడ యువతలు వాళ్ళు చేయగా దానికి ఉన్న పువ్వులు వాళ్ళకే వాళ్ళకేం నష్టపోతారా అలా కాదండి వాళ్ళని మీరు అనుమతి తీసుకుని పువ్వులు పోయాలి వాళ్ళ అనుమతి తీసుకోకుండా మీరు పోయికూడదు దేవుడికి సమర్పించే పువ్వులని అసలే కోల్కూడదు మీరు కాదు కదా అంటే వాళ్ళే వాళ్ళు ఏం రోడ్డు మీదకి వచ్చింది కదా ఆ కాంపౌండ్ వాళ్ళకి యువతలు వచ్చింది కదా వాళ్ళ వాళ్ళ లోపల ఉంటే లోపల అలా కాదా మహాశయ ఈ సున్నా అని నేను ఆయన్ని కన్విన్స్ చేయడం నా వల్ల కాలేదు పువ్వులు దేవుడికి సమర్పించడం కోసమే ఉన్నాయి అంటాడు పైగా అంటే నేనున్నాను మంచిది అవి ఎక్కడున్నాయో అక్కడ అలాగే అలాగే అటువంటి దేవుడికి సమర్పించవచ్చు కదా నువ్వు అటన్నిటిని కోసేసి ఎక్కడో సమర్పిస్తానంటావు మొత్తానికి ప్రయత్నము ఈ కర్మవాదులు చేసే ప్రయత్నం ఆ దిశలో ఉంటుంది అలా పాజిటివ్ యాక్షన్ ఓరియెంటెడ్గా ఉంటుంది ఇంకా ఉపాసనైతే చెప్పనే అక్కర్లేదు వాళ్ళది ఇంకో దిశ అలాంటి దిశలోనే వాళ్ళ ప్ర వాళ్ళ యొక్క ప్రయత్నం ఉంటుంది ఇక్కడ ఇక్కడ ప్రయత్నం అనేది ఇది మాట ప్రయత్నం అన్నామే ఇక్కడ పట్టుకునే విధంగా ఉండదు ప్రయత్నం విడిచిపెట్టే విధంగా ఉంటుంది ప్రవృత్తి వర్సెస్ నివృత్తి ఇక్కడ ప్రయత్నం ఎలా ఉంటుంది అంటే మీ మనస్సుకి బాగా రావడం కోసం నేను పదే పదే ఉచ్చ దాన్ని మీరు బాగా గట్టిగా పట్టుకుంటారేమో దాన్ని పట్టేసుకుంటే మీకు ధ్యానము మీకు అలవాటైపోయింది అందుకోసం నేను పదే పదే చెప్తున్నాను అదేమంటే ఇక్కడ ప్రయత్నం ఎలా ఉంటుందంటే ప్రాపంచిక విషయములను విస్మరించి ఏం కష్టం ఏం కష్టపడతారు మిమ్మల్ని ఏమైనా కొండెక్కమన్నారా లేకపోతే నది ఏదన్నారా లేకపోతే తెల్లవారుజామున చలిలో చన్నీళ్లు పోసుకోమన్నారా ఏం మిమ్మల్ని ఏమైనా చెప్పారు ప్రాపంచిక విషయములను విస్మరించి అంటే అలా కాదండి మాకు సెల్ ఫోన్ పక్కన లేని మాకు రోజు గడవండి మరి అలా అయితే కుదరు సెల్ ఫోన్ అంటే ప్రాపంచిక విషయంలో విస్మరించి అనగానే సెల్ ఫోన్ బంద్ పెట్టి నో నో దాట్ వీ కెన్ ఆట్ దెన్ ఈ మెథడ్ మీకు వర్క్అవుట్ కాబట్టి ప్రాపంచిక విషయములను విస్మరించి అనాత్మయైన దేహేంద్రియ మనస్సులను కూడా ప్రక్కన పెట్టి అంటే విస్మరించి మీరు మీ స్వరూపం నుండి నిలిచి ఉంచుతా అదే ప్రయత్నం ధ్యానమే ఇక్కడ ప్రయత్నం దాన్నే ధ్యానము అంటారు చాలామంది ఏమనుకుంటారంటే ధ్యానం అంటే ఏదేదో అనుకుంటారు ధ్యానం అంటే ఏదేదో అనుకుంటారు ఇది ధ్యానం ఇక్కడ పరిస్థితి యోగి నష్ట సమాహిత చిత్తా సమాధానము అనే లక్షణముతో కూడిన చిత్తము గలవారు సమాహిత అన్నప్పుడు సో అహితలో ఆ హకారము దానికి ధావస్తుంది దానికి ధావొస్తుంది అలా సమాధానము సమాహిత అలా సో సమాధానము చేయబడిన చిత్తము గలవారు సమాహిత చిత్తా అంటే అర్థం ఏమిటి అంటే ఏమిటో చెప్పంటారా ప్రాపంచిక విషయములను విస్మరించి ఏహేంద్రియ మనస్సులను విస్మరించి తన ఎందు తాను నిలిచి ఉంటా అది సమాహిత చిత్తా చిత్తము తన స్వరూపమునందు విలీన దానిని సమాధానము అని అంటారు కాబట్టి మీరు మీరు మీరుగా నిలిచి ఉంట సమాహిత చిత్తా అలా చేయాల్సి ఉంటుంది కష్టం ఏంటంటే ఏనం ప్రకృతమాత్మానం పశ్యంది ఆ విధముగా ధ్యానము చేసే యోగులు ఏనం పశ్చింది ఈ ఆత్మను దర్శిస్తారు ఏనం అంటే దీనిని దీనిని అంటే అర్థం ఏతం అని కాకుండా ఏనం అని అన్నట్లయితే దాన్ని అన్వాదేసమంటారు అంటే చెప్పిన దాన్ని మళ్ళీ చెప్పే సందర్భంలో ఏనం అని తా బదులు సంస్కృతంలో కనుక దాన్ని ఏనం అంటే ప్రకృతం మనం ప్రస్తుతం చర్చ చేసుకుంటాం చర్చ చేసుకున్నది ఏదో దానిని అదేమిటది ఆత్మ ఆత్మ అంటే మన పరమ ఈశ్వరుడు మా ఈశ్వరుడు అన్న ఆత్మన్నా ఒకటి ఈశ్వరుడు ఆత్మ అనేది పర్యాయము అంటే తెలుసా మీకు అంటే సినానిస్ అవే అవ్వ తెలుగులో సాధక తెలుగు వచ్చిందో అలా వచ్చింది అవ్వ పేరే ఈశ్వరుడు పేరే ఆత్మ తెలుసు కదా కాబట్టి ఆ విధంగా ఆ పరమాత్మను దర్శిస్తున్నారు ఎలా దర్శిస్తున్నారు శంకరులు చెప్తున్నారు చూడు అయ మహామస్మి ఇది ఉభల ఉపలభంతే అది ఇదిగో ఈ చైతన్య స్వరూపుడను నేను సో ఇప్పుడు చూడండి పరమాత్మ ఏమిటి చేతనుడా జముడా జుడు చేతుడు చేతనుడే కదా పరమాత్మ లేక మీరు జడ ఈశ్వరుని అంగీకరిస్తారు లేదు కదా చేతన ఈశ్వరుణ్ణే స్వీకరిస్తారు ఇప్పుడు చేతన ఈశ్వరుడు ఆయన దేశ పరిచ్ఛేదము గలవాడా లేక అపరిచ్ఛిందుడా అపరిచ్ఛిందుడని చెప్పాల్సి ఉంటుంది దేశ పరిచ్ఛేదం ఉంటే ఆనుకుంటాడు తెలుసిన ఖర్చు అయిపోతాడు ఇప్పుడు దేశ పరిచ్ఛేదం ఉన్న మహారాజా ఏమవుతాడు శ్మశేనాన్ని కోల్పోతాడు అలా అయిపోతుంది దేశ పరిచ్ఛేదం పనికి రాదు కాల పరిచ్ఛేదము ఉన్నవాడా కాదా కాల పరిచ్ఛేదం కాల పరిచ్ఛేదం ఉంటే ఓసారి పుట్టి ఇంకోసారి పోయాడని అర్థం ఈశ్వరుడు పోయేయడం లేని కాల పరిచ్ఛేదం ఉంటుంది కాబట్టి కాల పరిచ్ఛేదము లేదు కాబట్టి మీకు ఈశ్వరుడు అనగానేమి దేశకాల పరిచ్ఛేదములు లేని చైతన్యము అదే అదేమ నువో అయ్యా ఆ దేశకాల పరిచ్ఛేదములు లేని చైతన్యమే నేను అది ఆ దేశకాల పరిచ్ఛేదరహితమైన చైతన్య స్వరూపంగా నిలిచి ఉండాలంటే ప్రీ కంటిషన్ ఏమిటో తెలిసిన ప్రాపంచిక విషయములను విస్మరించి ఏంద్రియ మనస్థులనే ఆత్మలను విస్మరించి ఆత్మస్వరూపమునందు నిలిచి ఉంటా అదే దానికి ప్రీ కంటిషన్ అంతకంటే వేరే ఏమీ లేదు ఆ విధంగా వారు దర్శిస్తున్నారు ఎక్కడ ఉన్నాడు ఈ పరమాత్మ అంటే ఆత్మని స్వస్థ్యాం బుద్ధౌ అవస్థితం ఈ పరమాత్మ ఎక్కడున్నాడంటే నీ బుద్ధి ఎందుకు ప్రకాశిస్తూ ఉన్నాడు ఎలక్ట్రిసిటీ ఎక్కడుందండి ఎలక్ట్రిసిటీ ఎక్కడుంది ఇప్పుడు మన వాళ్ళు ఎలా ఉంటారంటే ఇప్పుడు సపోజ్ ఎలక్ట్రిసిటీ గొప్పదే కదా గొప్పదే కదా మహాశక్తి కదా కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ ఎలక్ట్రిసిటీ అనే మహాశక్తికి మనం పూజ చేద్దాము అభిషేకం చేద్దాము కాబట్టి ఎలక్ట్రిసిటీ అనే మహాశక్తి స్త్రీ రూపంగా ఉండి ఉండచ్చు కాబట్టి ఒక స్త్రీ రూపంగా పెట్టి అభిషేకం చేద్దాము అభిషేకం చేయాలంటే వెలుగు ఉండాలి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది దీపం వెలుగుతూ ఉంటుంది అదే ఎలక్ట్రిసిటీ అంటే కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఎక్కడ ఉన్నట్టు ఈ బల్బులో ఉంది ఎలక్ట్రిసిటీ బల్బులో ఉంది ఎలా తెలుస్తుంది మీకు ఎలక్ట్రిసిటీ బల్బులో ఉన్నట్టు ఎలా తెలుస్తుంది అదే బల్బు వెలుగుతోంది కదరా బల్బు వెలుగుతోంది కాబట్టి ఎలక్ట్రిసిటీ ఉంది అని తెలిసింది అలాగే మీ బుద్ధి మీ బుద్ధిలో చేసి మీరు చూడండి ఈ బుద్ధి తెలుసుకుంటూ ఉందా లేదా ఏమంటే కన్ను చూస్తుందా లేదా కన్ను చూస్తుందా లేదా అంటే అర్థం ఏంటి ఆ పరమాత్మ కన్నులో ఉన్నాడన్నమాట చక్షుషక్షు కన్నుకు కన్నై ఉన్నాడన్నమాట దీంట్లో ధ్యానం చేయటం కూడా చాలా మీరు కళ్ళు పోసుకుని ఇదిగో ఈ కళ్ళు కన్నట్టు చూస్తూ ఉన్నతం ఇప్పుడు కళ్ళు తెరిచినప్పుడు అన్నీ చూస్తున్నారు కదా కళ్ళు అంతా ప్రకాశిస్తూ ఉన్నారు కళ్ళు మూసేస్తే అంతా చీకటి కళ్ళు మూసేస్తే ఏమిటండి అంతా చీకటి మరి వెళ్ళివాడా కళ్ళు మూసేస్తే అంతా చీకటి అనే ఆ చీకటిని తెలిసే వెలుగు ఒకటి లేదా ఆ చీకటిని తెలుసుకునే వెలుగు లేదు చీకటి లేకపోతే చీకటి అని ఎలా తెలిసింది చీకటి చెప్పిందా మీరు చెప్తున్నారా మీరు కదా చెప్తా ఉంటా అంటే కన్ను చెప్పిందా అంతా చీకటి అని కన్ను ఏమైనా చెప్పిందా అంతా లేక అంతా చీకటిని తెలుసుకునే వెలుగాది తెలుగు ఓహో కన్నుకు కన్ను చక్షుషు ధ్యానం చేయండి మీరు చక్షుషు ధ్యానం చేయండి సో అలాగే బుద్ధి చూడండి బుద్ధి బుద్ధి గురించి నేను చెప్తాను రాబోతుంది కూడా బుద్ధి గురించి నేను చెప్తాను చూడండి సో ఇప్పుడు మూఢ అను సంస్కృత పదం మూఢ ముహ్ అనే ధాతువు గురించి వచ్చింది ముహ్ అనే ధాతువుకి తప్రత్యయం చేస్తే వచ్చింది ముహ్ తో ముషస్త ము స్టనాష్ ము ధోడే లోప ములోపే పూర్వస్థది ధోడ మూఢ ఇవన్నీ ఎక్కడి నుంచో చేయండి ఇవన్నీ ఎక్కడి నుంచో చేయండి ఓహో ఆ బుద్ధిలో ఒక విలుగు ఉందన్నమాట ఆ విలువే పరమాత్మ స్వస్థాం బుద్ధం అవస్థితం ఇప్పుడు వ్యాకరణ బుద్ధే కానకన్నా వ్యాకరణ బుద్ధే కానుక ఏ బుద్ధి అయినా పర్వాలేదు అన్నీ తెలుస్తున్నాయి కదా మీరు బుద్ధి ద్వారానే తెలుసుకుంటున్నారు మీరు అంటే ఆ బుద్ధిలో ఆ విలుగు ఉన్నది కాబట్టి మరిచిపోయేప్పుడు మరిచిపోయినట్టు తెలిసిందా లేదా మరిచిపోయినట్టు తెలియలేదనుకోండి విలుగు లేదనుకోండి అప్పుడు ఏమవుతుంది మీరు మర్చిపోతారు మర్చిపోయిన సంగతి కూడా మీకు తెలియదు మర్చిపోవడమే కాదండి మర్చిపోయిన సంగతి కూడా మీకు తెలియదు కానీ ఇక్కడ మర్చిపోయిన సంగతి తెలుస్తోంది అంటే ఆ వెలుగు చక్కగా ఉన్నది కాబట్టి మీ బుద్ధి ఆ వెలుగు రూపంగా ప్రకాశిస్తూ ఈశ్వరుడు మీరు మీ బుద్ధి ఎందు ఈశ్వరుణ్ణి ప్రయత్నం చేయాలి అంటే ఏమవుతుంది మీరు ఈశ్వరుడు బయటే ఉన్నాడు అనే ఒక దృఢ నిశ్చయంతో మీరు ముందుకు అడుగులు వస్తూ ఇది వర్కౌట్ కాదు ఇక్కడ మీరు వైరుధ్యంలో పడిపోతారు ఒక విరోధంలో పడిపోతారు ఏమిటి పాఠం దగ్గరేమో ఈశ్వరుడు ఆత్మీయంగా ఉంటాడు పాఠం అవ్వగానే ఈశ్వరుడు శ్రీశైలంలోనూ కాశీలోనూ ఉంటాడు లేకపోతే కైలాసంలోనూ వైకుంఠంలోనూ ఉంటాడు పాఠము పెట్టాడు పాఠంలో పట్టుకు ఆత్మీయంగా ఉంటాడు అలాంటి వైరుధ్యము కాంట్రడిక్షన్ అంటారు అది వర్కౌట్ కాదు మీరు అర్థం చేసుకోవాలి కాశీలో ఉన్న ఈశ్వరుడు కాశీలో ఎందుకున్నాడో తెలుసిన మీ హృదయంలో ఉండబట్టి కాశీలో ఉన్నాడు లేకపోతే మీ హృదయంలో లేక లేని శివుడు కాశీలో ఉండడు నీకు తెలుసులో మీ హృదయంలో లేని శివుడు కాశీలో ఉండడు మీ హృదయంలో ఉంటే కాశీలో ఉంటాడు ఇప్పుడు కాశీలో ముస్లిమ్స్ గోడంతమంది ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళకి శివుడు ఉన్నాడా లేడు ఎందుకని వాళ్ళ హృదయంలో శివుడు లేడు కాబట్టి కాశీలో శివుడు వాళ్ళకి కనపడ్డాడు ఇంకేమిటో కనపడుతుంది వాళ్ళకి కనపడేది వాళ్ళకి కనపడుతుంది కాబట్టి మీ హృదయంలో ఉన్న ఈశ్వరుడు బయట కనపడతాడని మీరు తెలుసుకోవాలి మీ హృదయంలో ఈశ్వరుడు లేకుండా మీకు బయట ఈశ్వరుడు కానరాడు కష్టపడిపోవాలి బయట ఈశ్వరుడిని పట్టుకోవడానికి కష్టపడాలి నిజానికి బయట ఉన్నది అంతా ఈశ్వరుడే ఉన్నది అంతా ఈశ్వరుడే కానీ మీరు కాశీ వెళ్తే కానీ మీకు ఈశ్వరుడు యొక్క దర్శనం అవ్వదు కారణం ఏంటంటే మీ హృదయంలో ఈశ్వరుడు లేడు మీ హృదయంలో సంసారం యొక్క ద్వంద్వములే ఉన్నాయి మీ హృదయంలో ఈశ్వరుడు లేడు మీ హృదయంలో ఈశ్వరుడే ఉన్నట్లయితే మీరు కాశీకి వెళ్ళక్కర్లేదు మీ హృదయంలో ఈశ్వరుడు లేకపోబట్టి మీరు కాశీ వెళ్ళాలి దానికి ఇంకా ఏవేవో చేసి బోల్డ్ అంతా అనే చాలా వ్యవస్థ చేస్తే అప్పుడు ఆ హృదయంలోకి ఆ ఈశ్వరుని యొక్క ఆభాస కొద్దిసేపు నేను ఈశ్వరుడు హృదయంలోకి వచ్చినట్టుగా మీకు అనుభూతి కలుగుతుంది అంత ప్రయత్నం చేస్తే కానీ ఈశ్వరుడు అనుభా అనుభవానికి రాదు కారణం ఏంటంటే హృదయంలో ఈశ్వరుడు లేకపోవడమే దానికి కారణం కనుక హృదయంలో ఈశ్వరుడు ఉంటేనే బయట ఈశ్వరుడు మీకు దర్శనం అవుతాడు లేకపోతే అవడు కనుక యోగులు తమ బుద్ధుండే ఈశ్వరుణ్ణి